సరే నేను ప్రే చేస్తా నా వాయిస్ వినిపిస్తుందాపిస్తుంది తీసేవా నా వాయిస్ వినిపిస్తుందాపిస్తుంది సరే నేను సరే నేను ప్రార్థన చేస్తా నువ్వు పాట స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా నీకెంతో వందాలేసయ్యా సమస్త సృష్టికి మూల కారు కూడా గొప్ప దేవానికి ఎంతో వందాలేసయ్యా ప్రవ్వ ఈ ఘర్షణ కాలమంతా ప్రవ్వ మమ్మల్ందరినీ సురక్షితంగా కాపాడైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభ దీవారాత్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగరించినారు ప్రభావ నీకు ఎంతో వందలు అర్పించుకున్నయన నీకే కృతజ్ఞతాస్తిని సమస్త ఘనత మహిమా ప్రభావంలో నీకే యుగ యుగములు కలుగుతుంది నా దేవ నా ప్రభా ఇక మధ్య కర్ణశంలో నేను మీ సన్నికృష్టం అయినా మీరు మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా హృదయాలు సరిజైన ప్రభావ మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధితులు నడిపించండి అయినా మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం పరలోక జ్ఞానం మా కాని మన ప్రాదిష్టమైన ఈసయ్య నా ప్రభా ఇక మీ సన్నికిష్టమైన గొప్ప దేవ ఈసయ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపు ది చీఖర్ శక్తిని గర్దించండి ప్రవరాని విడి త్వరగా నడిపించి ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి పాటల ద్వారా మైంపందని వాకిందరూ మాతో మాట్లాడి మీ నామాన్ని మైమి తెచ్చుకోమని వేస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాధిష్టాంతండి ఆమెన్ ఆమెన్ పాట పాడు జుంటతేనేరల కన్నా ఏసునామ మే మధురం ఏసయ్య సన్నిధిని మరువ జాలను జుంటతేనే ధరల కన్నా ఏ సునామ మే మధురం ఏసైయ్య సన్నిధిని మరువ జాలను జీవిత కాలమంతా ఆనందించదా ఏ శయ్యనే ఆరాధించేదా జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సైయ్యనే ఆరాధించేదా జుంట తేనె ధరల కన్నా ఏ సునామే మధురం ఏ సన్నిధినే మరువజాలను ఎస నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగననుగుంచి ఎస నామే బహు పూజనీయం నాపై దృష్టి నిలిపి సంతృష్టిగననుగుంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసే నన్నంతగానో దీవించి జీవ జలపు ఊటలతో ఉజ్జీవింపజేసినే జుంట ధరల కన్నా ఏ సునామే మధురం ఏ సన్నిధిని మరువజాలను ఎసై నామే బలమైన నా నాతోడై నిలిచి క్షేమముగా ననుదాచి ఎసయ్య నామే బలమైన దుర్గమున్ నాతోడై నిలిచి క్షేమముగా ననుచి నన్నెంతగానో కరుణించి పవిత్రలేఖనాల ఉత్తేజంపజేసే నన్నెంతగానో కరుణించి పవిత్రలేఖనాలతో ఉత్తేజంపజేసే జుంటే నిధరల కన్నా ఏ సునామ మే మధురం ఏ సయ్య సన్నిధిని మరువజాలను ఎసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగనను మార్చే ఎసయ్య నామే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగనను మార్చే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసినే నన్నంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసినే జుంట తేనె ధరల కన్నా ఏ సునామే మధురం ఏ సయ్య సన్నిధిని మరు అజాలను జీవిత కాలమంతా ఆనందించెదా ఏ సయ్యనే ఆరాధించేదా జీవిత కాలమంతా జుంటే నిర కన్నా యేసు మరువలూ స్తోత్రం ప్రేమ మయా యేసు ప్రభువా నిందేస్తు ప్రభువా ప్రేమ మయా యేసు ప్రభువా నిమ్ స్ంతును ప్రభువా అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిమ్ స్ంతు ప్రభువా ప్రేమ మహాయేసు ప్రభువా నిమ్ స్ంతు ప్రభువా యో లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా యో యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెని తగాను ప్రేమించినావు నన్నని తగాను ప్రేమించినావు ఈ ప్రాణమిచ్చావు నాకై ణమిచ్చులకయ ప్రేమ మయసు ప్రభువా ప్రభువాదవాటాని హృదయాని తట్ ప్రభువాదవా నిలచి నా హృదయాని తట్ ప్రభువా హృదయాంగణములోకి అరుదించినావు హృదయాంగములోకి అరుదించినావు నాకెంతో ఆనందమే నాకెంతో ఆనందమే ప్రేమమయాస్తు ప్రభువా నిన్నేస్తూ తింతును ప్రభువా శోధనలు నన్ను చుట్టుకుని నా వేదనలు నన్ను అలుముకునినా శోధనలు నన్ను చుట్టుకునినా ఆ వేదనలు నన్ను అలుముకునినా శోధన వేదన వేదనలు శోధన వేదన వేదనలు నిన్నేస్తు ప్రభువా నిన్నేస్తు ప్రభువా ప్రేమ మయ ప్రభువా నిందే స్ ప్రభువ అనుదినమో అనుక్షణము అనుదినమో అనుక్షణము నిన్నే స్ ప్రభువా ప్రేమ మయ ప్రభువా నిండే స్ ప్రభువా ముర సరముల గలతో వేలాది దూతలములతో కునియాడబడు చున్ననాయ నీకే నమ్మరాధనా ముర స్వరములగా నలతో వేళి దూతల గలములతో పుణ్యాడబడు చున్ననాయ మీకే నమ్మరాధనా మహదానంద మే నాలు పరవశ మే నిన్ను స్తుంచిన ప్రతీక్షణం మహదనంద మే నాలో పరవశ మే నిన్ను స్తుంచిన ప్రతీక్షణం సుమధురస్వరములగాలతో వేలాది దూతల గలములతో డబడు చున్ననాసయ నీకేన రాధనా ఎడారిత్ర్రోబలనే నడచిన ఎరుగని మార్గములో నను నడిపినా నడిపిన ఎడారిత్ర్రోబలోనే నడుచిన ఎరుగని మార్గములో నను నడిపినాం నా ముందు నడచిన జయ వీరుడా విజయ సంకేతమా గడారిత్రోమలు నే నడచిన ఎరుగని మార్గములు నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నివే నానందము నీవే నివే నా రము వేనా నివేనారము సుమూర స్వరముల గత వేలాదిూతల గలములూ పునియాడ బడు చున్నే సయ్యా నీకేనాధనా సంపూర్ణమయనా ని చిత్తమే అనుకూలమీ నకల్ప మే జరిగించు చున్నావు నను విడువకా నాధైర్యమో ని వేగా పూర్ణమీత్త అనుకూలమయీనా సంకల్ప సంకల్పమే జరిగించు చున్నానను నా నాధైర్యము ని వేగా నివేనివేనా జయ గీతము నివేనివే స్తి గీతము నివే నా జయ గీతము నివేన స్థుతి గీతము సుమధుర స్వరముల గలతో వెళ్లములతో కుడున్న నాయ నీకే నారాధన వేలాది నదులన్ని నీ మహిమను తరంగపు పంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్న వేగా వేలాది నదులన్ని మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుతున్న వేగా నివే నివే నా అతిశయము నీకే నారాధన నివేనివేనాశయమికే నారాధన సోమూర స్వరముల గల విద్యూతల గలములతో కొని ఆడబడుచున్న నా ఏసయ్యా నీకే నా ఆరాధనా మహదనందమే నాలో పరవశమే నిను స్థుతించిన ప్రతీక్షణం మహదనందమే నాలో పరవశమే నిన్ను క్షణం హలో స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి మంతుడానికి ఎంతో వందాలిస్తాయా గొప్ప దేవ ఈ ఘడిషణ కాలం అంతా ప్రభావ మమ్మల్ందరినీ సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెడుతున్నారు ప్రభావ దివరాత్రులు కాచి కాపాడైనా ఇక నూతన దినం మాకు అనిగించినారు ప్రభా ఏక యొక్క దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభ మమల సజీలకు పెట్టుకున్నందుకని నీకు ఎంతో వందాలిస్తాయా ఈ యొక్క మధ్యకాల స్థమలనైనా మీకు వాక్యం ధ్యానించేలాగిన మీ స్వరం మీ వినేలాగా మీ కృపను బట్టి నీకు ఎంతో వందాలిస్తాయా సమస్త ఘనత మహిమ నీకే అర్పించుకున్నైనా గొప్పదేవ వాక్యం మేము ధ్యానిస్తున్నానుగా ప్రభావ మీరు మాతో మాట్లాడమంటూ ఆదిష్టమా జీతాలు సరించమంటూ ఆదిష్టమైన మీ మాట జీవం ప్రభ మీ మాట వెలుగు ప్రవ మీ వాక్యం కలగగానే వెలుగు కలిగింది ప్రభా మీ వెలుగుతో మమ్మల్ని ఇంపమని ప్రార్థిష్టమైన వాకిందరూ మీరు మాట్లాడండి మా ఆత్మీయత లిప్పని ప్రభావ పరిశుద్ధాత్మ నడిపింపు దాని ప్రార్థమైనా పరిశుధాత్మ దేవ మా హృదయంలో మీరు మాట్లాడండి ప్రభావ అయినా చివరి కాలంలో మీరు ఆకడ దినాల్లో మేము ఉంటున్నాం ప్రభావాతి దశలోనైనా మేము జాగ్రత్తగా మీ కొరకు జీవించాలా మా పిలుపు మా ఏర్పాటును మేము జీవి మరీ జాగ్రత్త పడాలా మీ కొరకు నమ్మకంగా మీరు జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిష్టమైన విశ్వాసంలో ముందుకు పోవాలా మీ చెప్పిన ప్రతి మాటకు మీ విధేత చూపించినైనా అనేకులకు ప్రభావ మి ప్రకటించి బిడ్డలుగా ముందు తయారు చేయండి వాక్యం మేము ధ్యానించబోతుందిగా ప్రభావ మీకు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం పర్లోకపు జ్ఞానం మాకు అనుగరించమని నడిపించమని ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థిష్టాం తండ్రి ఆ మెయిన్ పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ఎబిల్ పత్రిక రెండో అధ్యాయము పదిహేడో వచ్చినంలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం ఎందుకంటే ఎబిల్ పత్రిక అంటే క్రైస్తవ సంఘం అంటే హెబ్రి అనే సంఘానికి అప్పుసిన పౌలు ఒక పత్రిక రాస్తున్నాడు ఇది మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ మనం జాగ్రత్త పరిశీలించినప్పుడు కావున పదిహేడు వచ్చిన రెండో అధ్యాయం పదిహేడు వచ్చినప్పుడు కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుజేటికాయ ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ప్రజల పాపాలకి పరిహారం అంటే పాపం నుంచి విముక్తి పరిహారం కలుగుజేటికాయ దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయములలో ఆయన మన ఆయన తన సహోదరులు వంటి వలసి కావాల్సి వచ్చాను అంటే ఇక మనం అర్థం చేసుకోవాలా ప్రజల పాపాల కోసము యేసు తన జీవితాన్ని ఎట్లా త్యాగం చేస్తుండడు ఆయన ఈ లోకంలో కుమారుడుగా పుట్టినప్పుడు తండ్రి తన కుమారుని ఈ పంపించిండు ఎందుకంటే పాపములకు పరిహారం కలుగజేయాలని తర్వాత ఆ పరిహారం చేయడానికి ఈ లోకానికి యేసు మనం చూస్తున్నాం దేవుని సంబంధించిన కార్యములు అంటే దేవునికి సంబంధించిన కార్యాలు అంటే ఎన్నో కార్యాలు ఉన్నాయి ఈ లోకంలో మంచి కార్యాలు కదా సత్క్రియలు సత్కార్యాలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో కాబట్టి ప్రతి కార్యాలు ఈ లోకంలో ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి కదా రకరకాలమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి రకరకాలమైన విధానాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఏది జరిగినా కానీ ఇక్కడ వాక్యం అది లోకపరమని కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని సంబంధించిన కార్యములు ఏం చేయాలంట కార్యములలో కనికరము నమ్మకం ఉండాలంట అంటే నువ్వు ఏ కార్యం చేసినా కానీ ఏ చేసినా కానీ ప్రేమతో చేయాలా ఆ కార్యము కనికెరం అంటే అలాంటి వాళ్ళ పట్ల కనికరం చూపించాలా తర్వాత నమ్మకం గల ఉండాలా నమ్మకం గల ప్రధాన యాజికల్లాగా ఉండాలా అంటే నువ్వు ఏ పని చేసినా కానీ అందులో కనికెరం ఉండాలా నమ్మకంగా ఉండాలా తర్వాత నమ్మకం గల ప్రధాన యాజకుల లాగా అంటే ఈ ప్రధాన యాజకుడు నమ్మకంగా ఉన్నాడు మన ప్రభు లోకంలో వచ్చినప్పుడు ఆయనే ప్రధాన యాజకుడు ఆయన తల్లి చిత్తాన్ని నెరవేర్చి సంపూర్ణంగా అన్ని కార్యాలు కూడా అయన కనికిరం చూపించిండు తర్వాత నమ్మకంగా జీవించండి ఆయన ఒక ప్రధాన యాజకుల్లా ఒక సేవకుల్లాగా మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చూడండి అట్లా మనం జీవించాలని చెప్తుంది వాక్యం ఎందుకంటే ప్రధాన యాజకులు దేవుని సేవకులు సాదశం కదా కాబట్టి దేవుని సేవకులు ఎట్లుండాలంటే కనికిరం ఉండాలి మనుషుల మీద ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఉండాలా జాలి ఉండాలా వాళ్ళు నశించిపోతుంటే వాళ్ళ పట్ల కనికిరం చూపించాలా ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి మన ప్రభు చూపించిండు కదా ఈ లోకంలో ఒక కుష్ఠరోగం ఉన్న వాళ్ళు వచ్చితే అయ్యా నువ్వు నేను శుద్ధిరో ఒకటి నీకు ఇష్టమైతే నన్ను బాగా చేయమంటురో రోగ ఏసొచ్చి బోధ కూడా నీకు ఇష్టమైతే నన్ను బాగా నన్ను బాగా నాకు ఇష్టమే అని చెప్పి ఆ కుష్ఠరోగం ముట్టినప్పుడు వాడు బాగైపోయినాడు చూడండి అన్నీ ఆయనకి ఇష్టమే కదా ప్రతిదీ ఆయనకి ఇష్టమే ఈ లోకంలో ఏది కూడా ఇష్టం లేదు అంటే అందరూ ఆయన రక్షణలో ఉండాలా అందరూ నశించిపోకుండా ఆయన బిడ్డలుగా జీవించాలి ఇష్టం ఎవరు నశిపోవడానికి ఇష్టం లేదు ఆ కుష్ఠరోగం అన్నప్పుడు ఆ పాతల కాలంలో ఎట్టుండే కుష్టరోగ వస్తే ఊరి చివర పడేస్తున్న వాళ్ళని పడేసేసి అక్కడ వాళ్ళకి ఆహారం నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరు దగ్గరికి అంతగా వెలిసినట్టు ఉండేది అనమాట ఆ కుష్ఠరోగం సంగతి పక్కన పెడితే వాళ్ళు అలా ఆ వ్యాధితో ఉన్న దానికంటే మానసికమైన వ్యాధితో వాళ్ళు ఎంతగానో కృషించి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చూడండి అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని కూడా దేవుడు కనికరిం చూపించండు ప్రేమ చూపించిండు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే ఎంతో మంది అనాథ కిల్లలు ఉంటారు ఎంతో మంది లేని స్థితిలో ఉంటారు కాబట్టి నువ్వు మనం దేవుని సేవకులమైనప్పుడు దేవుని బిడ్డలమైనప్పుడు అలాంటి వాళ్ళ మీద మన కనికరం చూపించాలా తర్వాత నమ్మకంగా ఉండాల నమ్మకం అంటే ఏంది కనికరం గల కనికరం చూపించే మన ప్రభు ఆయన దాంట్లో ఆయన చేసిన ప్రతి పరిచర్యలు నమ్మకంగా జీవించండు కాబట్టి మనం కూడా ఎప్పుడు నమ్మకంగా జీవిస్తామంటే ఆయన కరిక కనికరం ఉంటే మనకు నమ్మకంగా మనం జీవిస్తున్నట్టు అంటే దేవుని ప్రేమ మనుషుల పాటు చూపించినప్పుడు నువ్వు కరెక్ట్ గా ఉన్నట్టు నువ్వు నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తున్నట్టు కాబట్టి అలాంటి వాళ్ళ పట్ల మనం కనికీరం చూపించకపోతే అలాంటి మంచి దేవుని సంబంధించిన కార్యాలు మనం చేయకపోతే ఎట్లా మనం నమ్మకం కలి ఉండగలం ఈ లోకంలో కాబట్టి దేవుని సంబంధించిన కార్యాలు ఎన్నో మంచి మంచి కార్యాలు కదా ఇప్పుడు చాలా మంది చర్చెస్ ఉంటాయి చాలా మంది సేవకులు ఉంటారు వాళ్ళు దేవుని దేవుని సంబంధించిన కార్యాలు చేస్తూ ఉంటారు మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేయటము రకరకాలమైన మంచి మంచి క్రియలు కార్యాలు చేస్తూ ఉంటారు అనాథ పిల్లలకు ఆశ్రయిస్తుంటారు ఎవరన్నా వరద బాధితులు ఉంటే వాళ్ళకి ప్రేమతో వాళ్ళకి అవన్నీ చూపిస్తా ఇస్తా ఉంటారు ఆ రీతిగా అంటే ఇదంతా ఏంటంటే కనికరం అన్నట్టు అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించాలా ఎందుకంటే మనం ప్రభు చూపించండి ఆ రీతిగా కాబట్టి ఆయన బిడలమైన మనం కూడా అలాంటి యాజకులుగా జీవించాలా అనేది వాక్యం చెప్తుంది అట్లా మనం జీవించాలంట ప్రయాస ప్రతి క్షణం కాబట్టి ఆయన నమ్మకంగా జీవించుకుని కదా దేవుని సంబంధించిన కార్యాలలో కనికరముల నమ్మకం గల ప్రధాన నిమిత్తం అంటే ప్రధాన యాజకుల్లాగా జీవించడం అన్నట్టు చూడండి ఈ అంటూ దేవుని సంబంధించిన కార్యాలు అన్ని విషయంలో అంటే కొన్ని విషయంలో అన్ని విషయంలో అంటే సేవా జీవితంలో ఆత్మీయ జీవితంలో సాంఘిక జీవితంలో సామాన్య జీవితంలో ప్రతి దశలో ఆయన మన సహోదరులు వంటి వాడు కావాల్సి వచ్చంటే మనలాగే మనిషిలాగా జీవించిడు అన్నట్టు ఆయన దేవుడై ఉండి ఈ లోకంలో పుట్టి ఒక మనిషిలాగా ఒక యాచకుల్లాగా సేవ చేసిండు కాబట్టి ఆయన చూపించిన ఆ రీతికి మన ప్రభు ఎట్లా సేవ చేయాలనేది సేవ ఎట్లా చేయాలా ఈ లోకంలో ఎట్లా చేస్తున్నారు సేవ ఏ రీతిగా చేస్తున్నారు సేవ ఇది మనం ప్రతి క్షణం మన హృదయాల్లో మన జీవితాల్లో మనం పరీక్షించుకుంటూ ఉండాలా ఎందుకంటే వాక్యం బయలుపరచబడుతున్నప్పుడు మనలో బలహీతలు ఉన్నప్పుడు దేవుడు చూపిస్తూ ఉన్నప్పుడు వాటి నుంచి బయటికి రావాలా అది చెప్పేటోళ్ళన కావచ్చు వినటోళ్ళు ఎవరైనా కావచ్చు ఎందుకంటే వాక్యం అందరికీ వచ్చేస్తుంది కదా అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే అన్ని విషయంలో ఆయన మనలాంటి సహోదరుల వంటి వాళ్ళు కావాల్సి వచ్చినంటే కావాల్సి వచ్చినంటే అట్లా ఉట్లా తయారైంది ఆయన అట్లా దేవుడై ఉండి అంతగా ఒక మనిషిలాగా ఈ లోకంలో జీవిస్తూ ఒక సేవుకుల్లాగా దేవుని పరిచర్య నెరవేరుస్తూ దేవుడు ఎట్లా ఉంటాడనేది అన్ని విషయాలుగా ఆయన దైవత్వాన్ని చూపించుడు ఒక దశలో ఒక దశలో ఒక మానవుడు ఒక దేవుని సేవకుడు ఏ రీతిగా జీవించాలో ఒక ప్రధాన యాజకుడు ఇప్పుడు మనం అంత యాజకులమే కదా రాజులైన యాజక సమూహం ఆయన మరణ భూస్థాపం ద్వారా మనందరూ పరిశుద్ధ జనంగా మార్చుకున్నాడు కాబట్టి మనం అంత యాజకులమైనట్టు యాజకులమైన మనము ఎట్లున్నా అంటే అన్ని విషయంలో ఆయన ఎట్లా సహోదరులాగా ఉన్నాడో ఆ రీతిగా మనం కూడా ఉండాలంట ఎందుకు తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి సహాయం చేయబడినా ఇవంతా శోధనకు సంబంధించింది కాబట్టి ఆయన అన్ని శోధనలు అనుభవించండు మన ప్రభు ఎన్నో శ్రమలు అనుభవించండి ఆయన ఎన్నో శోధనలు అనుభవించండి సేవా జీవితంలో ఉన్నప్పుడు ఎంతమంది శోధించిండ్రు ఎంతమంది హింసించారు అయినా కానీ వాళ్ళందరి మీద ప్రేమ చూపించండు అందరి మీద కనికరం చూపించండు ప్రధాన యాజికుడు అంటే ఇట్లా ఉంటాడు అని చూపించండి ఆయన ఒక దేవుని సేవకుడు ఎట్లా జీవించాలో ఆయన చేసి చూపించిండు ఒక మాదిరి చూపించిండు పేతు రాసిన పత్రులు ఆయన మన ప్రభు పేతు చెప్తుడు ఆయన అడుగు జాల్లో నడవాలని ఆయన ఒక మాదిరి మనం చూపించిండ ఈ లోకంలో కాబట్టి మనం కూడా మంచి ప్రధాన యాజిక మనం ఉండాలంట సహోదరుల వాళ్ళే ఉన్నారంటే అన్నిగా అన్ని విషయాలు కూడా ఆయన కదా సో ఎంత భయంకరమైన శ్రమ ఆయన ఆయన శోధింపడంటే ఆయన శోధింపబడి మనం కూడా శోధింపబడతాము అనే వాక్యం చెప్తుంది ప్రతి ఒక్కరు శోధింపబడతారు ప్రతి ఒక్కరూ కచ్చితంగా శ్రమల గుండా పోవాల్సిందే ప్రతి యాజకుడు అది ఉదాహరణ చూపిస్తుంది మన ప్రభు ఆ శ్రమల గుండ పోయినా కానీ నువ్వు మటుకు నమ్మకంగా కనికరం చూపించాలా ప్రధాన యాజకుల్లాగా నువ్వు ఉండాలా జీవించాలా అనే విధానం చెప్తుంది మనకి ఇక్కడ తాను శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సాయం అంటే మనం అర్థం చేసుకోవాలా ఆయన శ్రమ అనుభవించిండు శోధింపబడిండు కానీ ఎవరైతే శోధింపబడుతున్నారో వాళ్ళు కూడా ఆయన సాయం చేస్తున్నట అంటే ఎట్లా సాయం చేస్తారు అంటే ఎలాంటి శోధన గుండా అంటే శోధనలు కూడా సాయం చేయగలడు అనట్టు ఎందుకంటే ఆ శోధన ఎట్లా చేయించండుో వాడు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఇతరులకు ప్రకటించినప్పుడు వాడు సాయం చేస్తారు ఆ శ్రమ నుంచి ఎట్లా బయటకు రావాలా ఎట్లా విజయం పొందాలనేది అనుభవించిన చెప్తారు కదా ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉందనుకో ఆ కోడింగ్ రాస్తారు దానికి సంబంధించిన వాడికి అది అది ఎట్లా రాయాలి వాడికి తెలుస్తుంది కాబట్టి దాన్ని కష్టపడేవాడికి ఏం చేస్తాడు దాని దాని నుంచి శ్రమ పడేవాడికి ఏం చేస్తాడు ఇట్లా రాయాలా ఇట్లా అని చెప్పి వాడు ఏం చేస్తాడు శ్రమ పడేవాడు కోడింగ్ రానోడికి చెప్తా ఉంటాడు అప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసుకుని అరే ఇట్లా చేయాలని చెప్పి తెలుసుకొని అప్పుడు కరెక్ట్గా అయితే రన్నట్టు కాబట్టి కోడింగే రానోడికి శ్రమ గురించి చెట్టు తెలుస్తుంది కాబట్టి అందుకు మనం శ్రమల గుండ ఎందుకంటే శ్రమల గుండా పోతేమని ఇప్పుడు కూడా ఆయన మైమని చూడలేం తర్వాత మనం నేర్చుకోం ఎన్నో విషయాలు శ్రమల గుండా అన్ని విషయాలు బయలుపరచబడతా ఉంటాయి మనం సంపూర్ణంగా అవుతూ ఉంటాం మన విశ్వాసం బలపడతూ ఉంటుంది ఎందుకంటే ఆయన శ్రమ నుంచి తప్పించబడు అన్నప్పుడు మనకి శ్రమలు ఉండాలి అలా అప్పుడే కదా ఆయన శ్రమ నుంచి మన విశ్వాసం బలపడేది కాబట్టి ఇక్కడ ఆయన శోధింపబడి శోధించబడే వారికి సాయం చేస్తా ఉన్నాడు తర్వాత మూడవ వచ్చినంలో హిందు అంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలి మొదట ఏంది నువ్వు ప్రధాన యాజకుల్లాగా ఉన్నావు కాబట్టి ప్రధాన యాజకుల్లాగా ఉన్నావు తర్వాత ఏముంది అక్కడ ప్రజల పాపాలకు పరిహారం చేయడానికి ఏసు ప్రభు వచ్చి ఏం చేసిందంట దేవుని సమయ కార్యం చేయటకు నమ్మకమును కనికరముల యాజకుల్లాగా ఉన్నాడు మన సహోదరులాగా జీవించాల్సి వచ్చింది ఆయన అట్లనే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ విడదల పొందాలంటే అలాంటి పాత్ర మనం పోషించాలంటే మన ప్రభు ఎట్లా ప్రధాన యాజకుడిగా ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ దేవుని సన్నిధి నడిపించాడు అట్లానే మనం కూడా మనుషుల పాపములు నిమిత్త మనం ప్రాయచితం చేయాల ఎట్లా రక్షణ సందేశం మనం ప్రకటించినప్పుడు వాళ్ళకు పాపానికి ప్రాయచితం కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు పాపాలు ఒప్పుకుంటారు కాబట్టి వాడికి ప్రాయచితం కలుగుతుంది అంటారు అది మనం చేయాలంట చూడండి ఆ రీతిగానే చూడండి ఆ రీతిగానే మూడవ చిన్నకి వస్తే హిందు అన్నప్పుడు ఎందువలన ప్రాయచితం చేయాలా దేవుని సంబంధమైన కార్యంలో మనం ఉండాలా నమ్మకమును ప్రధాన యాజకుల లాగా కనికరం గల వాళ్ళలాగా తర్వాత ఆయన మనం శ్రమలు వచ్చినా ఆ శ్రమల నుంచి మనం తప్పిస్తున్నట్టు ఆయన మార్గం చూపిస్తారు తర్వాత ఇందు అంటే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా చూడండి మనమంతా ఎవరంట పరలోకి సంబంధమైన పిలుపులో పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులు అంటాం మనమంతా అంటే ఆయన పిలుపులో ఉన్న వాళ్ళ మనమంతా రక్షింపబడ్డ వాళ్ళంతా కూడా ఆయన పిలుపులో ఉన్నవాళ్ళు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఆయన పిలుపులో ఉన్నవాళ్ళే ఈరోజు చాలామంది అంటారు దేవుడు పిలిస్తే నేను సేవకు బ్రదర్ ఇంకా ఆయన పిలుపు రాలేదు బ్రదర్ నాకు ఆయన పిలుపు వచ్చినప్పుడు నేను సేవ చేస్తా దేవుడు నాకు దర్శన రీతిగా మాట్లాడితే పోయి సేవ చేస్తా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు చూడండి ఎట్లా మీరు అర్థం ను నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందవో ఆయన పిలుపులోనే ఉన్నవాడు కదా రక్షింపబడ్డ వాళ్ళంతా యాజకులు యాజిక సమూహము పరిశుద్ధ జనంగం దేవుని ఇస్తారని వాక్యం చెప్తుంటే ఇంకా దేవుని స్పెషల్గా పిలిచేది ఏంది ఆల్రెడీ నువ్వు పిలుపులో ఉన్నావు కదా అంటే ఈ రీతిగా సమర్థించుకొని పాస్టర్స్ ఏం చేస్తారంటే కాంగ్రిగేషన్ని చర్చకొచ్చేవాళ్ళ విశ్వాసాన్ని నీకు ఇంకా పిలుపు రాలేదు నీకు సమయం కావాలా అని చెప్పి వాళ్ళు అక్కడే కూర్చోబెడతావాడు వాడు ముసలు పడేందాక కూర్చుంటాడు చర్చలో కూర్చుంటాడు పాట పాడతాడు కానికేస్తారు పోతాడు వాళ్ళ జీతం ఉంటేనే గలిసిపోతూ ఉంటుంది పాష్టమే చెప్పుకుంటూ పోతూ ఉంటాడు ఇక అంతే అన్నట్టు పాష్ట కూడా వయసు దాటిపోతూ ఉంటుంది ఇరు కూడా వయసు దాటిపోతూ ఉంటుంది వాళ్ళు అట్లనే ఉండిపోతారు అది కాదు కదా విధానం కానీ ప్రతి ఒక్కరు శిష్యులుగా తయారు కావాలి కదా కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన పిలుపులు అందరున్నారంట పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకున్నది దానికి అపోస్తులను ప్రధాని ఆధికరైన ఏసు మీద లక్ష్యం మన గురి మన ప్రభు మీద లక్ష్యం మనం ఒప్పుకోలేం ఒప్పుకున్నాం కదా దేవుని సేవ చేస్తానని ఆయన రక్షణ పొందుకున్న వాళ్ళు మనం అంతా తీర్మానం చేసుకున్న వాళ్ళు ఆయనతో నిబంధన చేసుకున్న ఆయన ఆజ్ఞను పాటిస్తామని ఇస్రాయల్ ప్రజలు నిబంధన చేసుకొని ఇస్రాయల్ ప్రజలు ఏం పాపం చేసిండు విగ్రహాదం చేసిండు ఆయన నిబంధన మీరి ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం వచ్చింది అప్పుడు వాళ్ళు బలిగా పాపంలో పడ్డట్టు మనం చూస్తూ కాబట్టి ఆయనతో మనం అందరం నిబంధన చేసుకున్న వాళ్ళు కాబట్టి పాత నిబంధన కాల ఇస్రాయల్ ప్రజల నిబంధన అపవిత్రంగా జీవించి సంహరకం చేత సంప సంహరింపబడినారు వాళ్ళ అరణ్యంలో అంత భయంకరమైన శిక్ష వచ్చిన వాళ్ళ మీద కాబట్టి ప్రతి ప్రధాన యాజకుడు మనం ఏ రీతిగా ప్రభు దగ్గర వాగ్దానం చేసుకున్నాము ఓడంబడి చేసుకున్నాము ఏ రీతిగా మనం తీర్మానించుకొని మన జీవితాలు ప్రభువు సమర్పించుకున్నాము అదే సమర్పణ గల నీ జీవిత ఒక యాజకుల్లాగా నువ్వు ప్రభువుకు మాదిరి ఈ లోకంలో జీవిస్తూ అనేకులు ఆయన చెంత నటించే నమ్మకమును ప్రధా నమ్మకము కనికరం చూపించే ప్రధాన ఉండాల చూడండి ప్రతి ఒక్కరు చూస్తే నీ ప్రేమ జాలి కలగాల నశించిపోతున్న వాళ్ళని చూస్తే నీకు ప్రేమ కలగాల చూడండి ఆ రీతిగా ఉన్నప్పుడే మన ప్రభులాగా మనం ఉన్నట్టు కాబట్టి ఇక్కడ చెప్తుండడు వాక్యము మనం ఒప్పుకునే దానికి అపోస్తులను ప్రధాని ఆదుకునే మీద లక్ష్యం ఉంచాలంట ప్రతి నీ గురి మొత్తం ఏ స్ప్రభు మీద ఉండాలా ఈ లోకంలో నువ్వేమన్నా చెయ్యి కానీ నువ్వు చేసే ప్రతి కార్యము దేవుని కార్యము ఆయన మీద లక్ష్యం ఉంచి ఆయన ఏ రీతిగా చేసిండో మన ప్రభు ఈ లోకంలో వచ్చి అదే రీతిగా మనం కూడా చేయాలా ఏ దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకంగా ఉన్నాడు కదా ఆయన ఇల్లంతట్లు అంటే ఆయన ఇల్లు అంతటా అంటే పర్లోక రాజ్యం కదా ఆయన ఇల్లంతట్లో నమ్మకంగా జీవించిండి ఆయన కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు పర్లోక రాజ్యంలో ఉన్నప్పుడు మనం కూడా నమ్మకంగా ఉండాలా ఈ లోకంలో ఆయన కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించాలా నోవా కాలంలో చూస్తే మనము తన తరంలో ఆయన నిందారైతుగా జీవించిండు ఎంత జాగ్రత్తగా ప్రభు కొరకు జీవించిండు ఎంతమంది పాపలు చేసిన వాళ్ళు ఉన్నారు దేవుడు చూసిండు నోవా ఈ తరంలో నువ్వే నిందారైతుడిగా నువ్వే నీతి పడుకున్నావు కాబట్టి ఇప్పుడు ఈ లోకం నేను తీర్పు తీర్చబోతున్నా ఈ లోకం నేను నా ఉగ్రత రప్పించబోతున్నా ఇప్పుడు నువ్వేం చేయి నువ్వు నీ కుటుంబానికి ఒక ఓడం తయారు చేసుకోవాలని చెప్పిండు దేవుడు చూడండి తన తరంలో నమ్మకంగా ఉన్నాడు నోవా కాబట్టి మనం కూడా మన తరంలో ఉన్నప్పుడు మన నమ్మకంగా ప్రభు కోరిక ఉండాలి నమ్మకంగా ఉంటే నమ్మకంగా విశ్వాసంగా జీవించేది కాదు నువ్వు నమ్మకంగా జీవించడం అంటే ఏంటంటే ఆయన చెప్పిన మాట విని దాని ప్రకారం చేయటం నమ్మకంగా జీవించడం ఎందుకంటే ఆయన చెప్పింది ఏం చెప్పిండు విశ్వాసంగా ఉండమని చెప్పిండు రక్షింపు రక్షణ బంధం అని చెప్పిండు అదే చెప్పిందా ఇంకా ఏం చెప్పిండు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి శుభార్థ ప్రకటించమన్నాడు నమ్మిన వారి శిష్యులు చేయమన్నాడు తర్వాత యుద్ధాలను ఆదరించమని ఆ వారిని ఆదరించమన్నాడు ఆ రీతిగా ఎన్నో కార్యాలు చేయమన్నాడు ఎంతోమంది గొప్ప కార్యాలు చేయాలంటే దేవునికి సంబంధించిన కార్యాలు అంటే అనాథాలు ఆశ్రయించడము వద్దులు అలాంటి వాళ్ళకు సాయం చేయటం పేద సాయం చేయటం దేవుడు మనకిచ్చిన సోమతను బట్టి మనకిచ్చిన దానికి మనం కొంచెంగా దేవుడు సాయం కొంచెంగా దేవుడికి ఇచ్చిననుకో కొన్ని విత్తనాలు ఇచ్చిందనుకో నువ్వు ఆ కొన్ని తరాలు నువ్వు చల్లుతూ దేవుని సేవలు అవి కొన్ని పోయి ఇంకా పెద్దగా అయితే ఫలం ఫలం అంటే దేవుడు ఇంకా విస్తారంగా ఇచ్చే వాళ్ళకి మనం తయారు చేస్తారు కొంచెం విత్తే కొంచెం దాని మీద ఉంటే విస్తారమైన దాటి మీద నేను పెడతానని చెప్పిండాలి దేవుడు నువ్వు ఒక తలాంతి తీసుకుని రెండు తెస్తే ఇంకా నీక రెండు ఇస్తాను నీకు కాబట్టి మన ఉన్న తలాంతిని మనం వాడుకోకపోతే అసలు తలాంతి వాడుకోకపోతే ఎట్లా ఫలం ఎట్లా వస్తే రాదు కదా ఇతరం వేస్తే కదా ఫలం వస్తుంది కాబట్టి దేవుని సేవలు కూడా మనం ఖర్చు పెట్టడం నేర్చుకోవాలా సేవ కొరకు ఎంతైనా ఖర్చు పెట్టుకోవాలి నీకు నీకున్న స్తోమతను బట్టి చూడండి కాబట్టి అది ఎందుకు ఖర్చు పెడతాను పాస్లకి ఏనీ కాదు అన్నది పిల్లలు ఆదరిస్తే ఎందుకంటే బైబుల్ చెప్తుండ ఆ ఆయన ఎట్లా ఆయన అనేకలు లేదా కాబట్టి అవన్నీ చూపించిన విధానాలు ప్రభు కాబట్టి మనం కూడా అట్లా ఉండాలా ఐదు రెట్లు నుంచి ఐదు మంది వంచినప్పుడు వాళ్ళు పేదవాళ్ళే కదా ఆయన దగ్గరికి వచ్చి విన్నారు బోధ కానీ దేవుడు అక్కడ పోషించిన వాళ్ళని ఆహారం పెట్టిన వాళ్ళ మీద నమ్మకమైన ఆజకులాగా ఉన్నాడా లేదా ఇంతమంది ఈ అరణ్యంలో ఉన్నారు ఎక్కడి నుంచి ఇలా ఆహారం దేవాలా అంటే మనమే ఆహారం పెడదామని చెప్పి దేవుడు కార్యం చేసిన అక్కడ ఎంతోమంది భోజనం చేసినట్టు ఆ రొట్టెలు తిన్నట్టు మనం చూస్తూ ఒక అరణ్యంలో కాబట్టి ఆయన అట్లా చూడాల మన ప్రవర్తన కూడా మన విషయంలో అట్లా ఉండాలంట ఆ స్థితికి మనం ఎదగాల చూడండి ఆ రీతి మనం ఎదగాలని చెప్తున్న ఇక్కడ దేవుని ఇంటి అంతట్లో మోసే నమ్మకం ఉన్నట్టు కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండేను అంటే ఏసు ప్రభు నియమిప్పబడండి కుమారులాగా కుమారు కదా నియమింపబడు చూడండి మోసే ఇల్లు అంత ఈ దేవుని ఇల్లు మోషే నమ్మకంగా ఉన్నట్టు ఈయన కూడా తను నియమించిన వాడికి నమ్మకంగా ఉండే అంటే ఏసు ప్రభు ఎట్లా నమ్మకంగా జీవించిండో ఈ లోకంలో దేవుడు కూడా మన మనలో అట్లా నమ్మకంగా పెట్టిండి లోకంలో కాబట్టి మూడవ వచ్చనంలో ఎభిలాష పత్రిక మూడో అధ్యాయం మూడవ వచ్చిన ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను లేక స్థాపింపబడను అంటే ఎవరైనా ఒకరే కట్టాలి ఇల్లు కదా సమస్తం కట్టువాడు దేవుడే కదా అంటే స్తం లేఖ స్థాపించేవాడు దేవుడే ఇంతకంటే దానిని కట్టువాడు ఎక్కువ ఘనత పొందినట్టు అంటే ఇంతకంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మూస కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడేను కాబట్టి మన ప్రభు చూడండి అయితే దేవుడు మోస ఎట్లా నమ్మకంగా ఉన్నాడో అట్లా కూడా మనం నమ్మకంగా జీవించాలి లోకంలో ఎందుకంటే చూడండి మూడో వచనంలో మూడో అధ్యాయం మూడో వచనంలో ఈయన నాలుగో వచ్చిన మోషే మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడేను చూడండి ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థంగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండేను అంటే ముందు చెప్పబడిన సంగతుల పరిచారకుడిగా ఉండి మోసే దేవుని ఇళ్ళంతటా నమ్మకం కాబట్టి అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు అంటే ఏసు ప్రభు మోషే అట్లా నమ్మకంగా ఉన్నాడో కాబట్టి మన ప్రభు కూడా అట్లా నమ్మకంగా ఉన్నాడు అని చెప్తుంది అక్కడ అంటే మా మన ప్రభు మోస కంటే శ్రేష్ఠుడు మన ప్రభు అయితే ఆయన క్రీస్తు కుమారుడై ఉండి అంటే దేవుడే కుమారుడే ఉండే ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహము తుదు స్థిరంగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు అంట స్థిరంగా ఉండాల చివరి వరకు మనం ఉంటేనే ఆయన ఇల్లులాగా కాబట్టి పరిశుద్ధాత్మ ఇలాగే చెప్తున్నాడు దేవుని ఆత్మ చెప్తుండే నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల అరణ్యములో శోధన దిన కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయంలో కఠిన పరుచుకున్నప్పుడు కాబట్టి కఠిన పరుచుకుంటారు క్రైస్తవులు చివరి కాలంలో అని చెప్తున్న అక్కడ కాబట్టి మనం కఠిన పరుచుకోవద్దు ఆయన చెప్పిన పత్తి మాటకు విధేత కాబట్టి నలభై సంవత్సరంలో నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరిశోధించి శోధించి ఈ రోజు కూడా క్రైస్తవులు శోధిస్తూనే ఉన్న దేవుణ్ణి ఎన్నో కార్యాలు చేస్తారు ఎన్నో అద్భుతాలు చేస్తారు దేవుడు జీవితంలో ఎన్నెన్నో మేలు పొందుకుంటారు ఇంకా ఆయన మీద తనుగుతూ ఉంటారు ఉంటారు ఇంకా నన్ను శోధిస్తూనే ఉంటారు ఈ కాబట్టి ఇక్కడ చెప్తున్న పదవచనంలో నేను కావులని నేను ఆ తరం వారి వల్ల విసికి ఎల్లప్పుడూ తమ హృదయంలో దురాలోచన చేయొచ్చు తప్పిపోతున్నారు నా మార్గం నా మార్గంలో తెలుసుకోలేదు ఎందుకంటే ఎందుకు మార్గం దురాలోచన చేస్తారంటే దేవుని వాకి విధేత చూపించకుండా దురాలోచనలు చేసే వాళ్ళు ఖచ్చితంగా తప్పిపోతారంట చూడండి ఆ తరం వాళ్ళ దేవుడు ఇసుకుపోయింది కదా భయంకరంగా ఇసుకుపోయిన తరం వారిలో అంతగా ఆయనని శోధించను దేవుని బిడ్డలే ఆయన అందుకు వాళ్ళు సమ్మారాగించి సంపబడిన కాబట్టి ఈ చివరి కాలం ఉన్న మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలా అయితే పైన వచ్చినంలో సహోదర్లారా అంటే మన గురించి చెప్తాండి ఇప్పుడు సహోదరులారా జీవం దేవుని విడిచుకున్నట్టు విశ్వా విశ్వాసము లేని దుష్ట మీలో ఎవరైనా ఒకవేళ ఉండులేమని జాగ్రత్తగా చూసుకోమన్నారు ఇది చాలా కఠినంగా ఉంటుంది మాట అంటే ఎందుకు పౌలు ఆ హెబ్రి సంఘం చెప్తున్నంటే హెబ్రి సంఘస్తులు ఇట్లా తయారైనరు కాబట్టి ఆ రీతి ఉన్నారు కాబట్టి వాళ్ళని హెచ్చరిస్తున్నాడు హెబ్రి సంఘం కాబట్టి ఆయన ఎట్లా యాజకగా ఉన్నాడు మన ప్రభు లోకంలో మీరు అట్లా ఉండాలా మీరు తప్పిపోతున్నారు వాళ్ళు తప్పినట్టు కాబట్టి మీ జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎవరైనా దుష్ట హృదయంలు ఉంటాయా దేవుడు నిలిచిపెట్టే వాళ్ళు ఉన్నారా చూసుకోండి ఒకవేళ ఉండులేమని జాగ్రత్త పడమని కాబట్టి ప్రతి క్షణం మనం జాగ్రత్తగా జీవించాలా మనలో ఎలాంటి దుష్ట హృదయం ఉండొద్దు ఎలాంటి పాపక హృదయం మనం ఉండొద్దు ప్రతి క్షణం మనం పరిశుద్ధంగా యదార్థంగా దేవుని సందులో నిందారైతులుగా జీవిస్తూ మంచి పని మంచి నమ్మకమైన బలా నమ్మకమైన మంచి దాసులుగా మనం బిరుద్దించుకొని ఆయనను మైమపరిచే బిడ్డలుగా మనం ఉండాలా చూడండి నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినట్టు మునుపటి వల్లే మీ హృదయంలోనూ కఠిన పరుచుకోండి ఆయన చెప్పేను కనుక అంటే మనం కఠిన పరుచుకోవద్దని చెప్తున్నా అంటే పాత నిబంధన కాలంలో వాళ్ళు కఠిన పరుచుకున్నారు కొత్త నిబంధన తిరిగి నెరవేరుతుంది అలాంటి అలాంటి విధానాలు మళ్ళీ మనుషుల్లో గుణగాలు వస్తాయి కాబట్టి మీరు కఠిన పరుచుకోకుండా ఉన్నారు ఉన్నారు కానీ జాగ్రత్తగా ఉండాల పాపం వల్ల కలుగు బ్రహ్మచేత మీరు ఎవడైనా కఠిమైన పరచుకున్నట్లు నేడన్న సమయం ఉండగానే ప్రతిదిన ఒకరినొకరు బుద్ధి బుద్ధి చెప్పుకోండి అంటే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలంట ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలంట చూడండి ఎందుకంటే దేవుని దేవుని రాక బహు సమీపంగా కాబట్టి ఆయన వాక్యం బయలుపరచబడ్డప్పుడే మన జీవితాలు సరి చేసుకోవాలనే విషయం చెప్తున్నా చూడండి ఎలా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత వరకు గట్టిగా చేపట్టిన వల్ల క్రీస్తులు పాలువారు ఎందుకు ఇంకొక వాక్యం ఆపేస్తున్నా కాబట్టి మనం విశ్వాసం పెట్లుండాలా మొదటి నుండి మీకున్న దృఢ విశ్వాసం ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డవో చివరి వరకు నీకు ఎలాంటి విశ్వాసం ఉందో ఆ విశ్వాసము అంతం వరకు గట్టిగా పట్టుకోవాలంట చివరి వరకు నువ్వు ఉండాలా ఆయన రక్షణ పాలికులు ఉండాలా ఎందుకంటే అంత వరకు సహించే వాటి వాక్యం ఉంది అంటే ఈ మధ్యలో దాని అర్థమైంది అంతవరకు ఆయన రాకడ వరకు లేకుండా నీ కాలం ముగించ నువ్వు నమ్మకంగా ఆయన కొన్ని యథార్థంగా జీవించకపోతే నువ్వు రక్షణ పోయింది కూడా నువ్వు నీ రక్షణ పోయినట్టే కదా అందుకు మనం ప్రతి మన హృదయాలు పరిశీలించుకొని యథార్థ హృదయం కలిగి ప్రభుని సేవిస్తూ ఆయన మాటకు విధేయత చూపిస్తారు నమ్మకమైన మంచి ప్రధాన యాజకులుగా ఉండాల కనిక్రమం నమ్మకం గల ప్రధాన యాజకుల్లాగా ఉండి దేవుని కార్యాలు మనం అభివృద్ధి పొందుతూ అనేకులు ప్రభుత్వంతో నడిపించాలా మన పిలుపు మన ఏర్పాటు ఇచ్చే నెట్టుకు మనీ ఆయన కొరకు జీవించాలా అలాంటి కృప దేవుడు మనకు అందరికి కనుకరించాలని ప్రార్థిస్తాం పరిశుద్ర మా ప్రియ పర్లోకు తండ్రి నీకు ఎంతో వందాలు తండ్రి ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని సురేష్ఠంగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్న ప్రభావ మమ్మల్ని సజీలలు నిలబెట్టుకున్న ప్రభావ త్రివరాత్రులు ప్రభావ మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు కనుకరించినారు ప్రభావ నీకు ఎంతో వందాలు అర్పించుకొని ఈ యొక్క మధ్య కాల మీ వాక్యందరూ మాతో మాట్లాడినారు నైనా మా హృదయాన్ని కఠిన మీ వాక్యానికి మేము విధేయత చూపిస్తూ వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ మీ కొరకు జీవించేబడ్డగా తయారు చేయమంటూ ఆధిస్తాం ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రదించండి నూతనంగా మీ కొరకు శాశనం పెట్టుకొని వాళ్ళు ఎలాంటి దుష్ట హృదయం ఉన్నా ఓ ప్రభావ కఠిన హృదయం ఉన్న వాళ్ళని తొలగించని ప్రభ ఒకవేళ మా లాంటి గుణగా తొలగించినైనా క్షమించండి కనుకరించే ప్రవ్వ శుద్ధ హృదయం కలిగి ప్రభా నేను మయం పచ్చిలాగా ప్రధాన యాజకుల్లాగా మేము మీకు నమ్మకమైన పరిచారకులాగా మేము ఉండాలా ప్రభావ అలాంటి సేవా జీవితంలో అందరూ నడిపించండి ఆలందల పార్మైన ఆశ్రదించండి ఇంకెంతమంది రాదు కుటుంబాలకు మీరు ఆశ్రయించి దీవించి మీకు గొప్ప సాహస మీరు ఆఖరు సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిష్టాం తండ్రి ఆమెన్ ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు రాసయ నీకు ఎంతో వందనాలు తండ్రి నేనే ప్రభా మరి ప్రభా ప్రపంచం మొత్తం కలిబిల్లుగా ఉన్న తండ్రి ప్రభ అన్ని దేశాల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఎసయ మీరు లేకపోతే మేము లేం తండ్రి నేను ఎస్సే ప్రభ మా కరుణించి దయ చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ మేము పాపులం తండ్రి నేను ఎసే ప్రభ ఎసయ్య మమ్మల్ని రక్షించి దీవించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా పొద్దున్న నుంచి ప్రభులు కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభ మరి శ్రీలంక ఎకనామిక్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభ ఆంధ్రప్రదేశ్ ప్లస్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా నేనే ఎస్సే ప్రభ మరి ఇతర ప్రాంతాల్లో ఫ్లడ్స్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభ మీరు సహాయం దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసందరూ ముందుకు వచ్చి సహాయం దయచ్చామని కోరుకుంటున్నాం తండ్రి నేను ఎసో ప్రభా ఏసానికి ఎంతో వందనాలు స్థుతుల స్తోత్రం తండ్రి ప్రభ ఇచ్చిన వాక్యంను బట్టి నన్ను ఎసో ప్రభ నేర్చుకొని మెమరీ వేస్తున్నాను ప్రభా నేను ప్రభా అంత దినంలో ఇది వాక్యం ఉపయోగించుకోవాలి తండ్రి ప్రభ అలాంటి శక్తిని మాకు దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ ఏస వాక్యం చెప్పిన బ్రదర్ని దీవించి ఆస్వాదించండి ఇంకొక ఎక్కువగా అభివృద్ధి దీవించి దివించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ కుటుంబం మృత్యము చేయక అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా నేనేస్తే ప్రభా గురించిన బిడ్డల కొరకు నీకు వందనాలు దాని గురించిన కోడల కొరకు నీకు వందనాలు తండ్రి నేనేస్తే ప్రభా మీరు సహాయం దయచ్చేయండి ప్రభ ప్రతి ఒక్క కేబీ ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ కోసం ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ప్రభా మీరు సహాయం దయచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళకు సమస్యలు నేనే ప్రభా వాళ్ళకు విజ్ఞప్తులు మీకు తెలియపరచమని చెప్తున్నారు తండ్రి ప్రభ ఫిల్ రసిన పత్రిక నాలుగో వద్దలు చెప్తున్న తండ్రి ప్రభా వాళ్ళకు పిటిషన్స్ మీకు తెలియపరచున్నాం తండ్రి ప్రభ నీకు ఎంతో వందనాలు తండ్రి నేనేస్తే ప్రభా మరి ఒక చిన్నారని దీవించి ఆస్వాదించండి మరి నన్నే స్వప్రభు ఈ వాక్యం జీవితంలో నెరవేర్చమని ఏసుక్రీస్తు నా మమ్మల్ని అడిగి వెడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ సన్నిధులు అయినా శరీరాన్ని ఆరాధించి ఒక సమయం ఉన్నాయి నీకు చిన్న పొందిన తండ్రి అయ్యా నీ కృపా సంకల్పంతో నాయన మమ్మల్ని కాచి బద్రపరిచి మమ్మల్ని ఆయన కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు పౌన్ అయినా మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప నాయన కృపను బట్టి మీకు వందనాలు స్థుతులు వస్తూ అవునండి మీరు నా ప్రభా ఆయన నీ రీతిగా నత్తండి నాయన నా హృదయాలు కఠినపరుచుకోకుండా నేను ప్రతి సమయంలో అయ్యా నీ మాటకు విధేత చూపించిన తండి అయ్యా నీ పట్ల ఎలా నడుచుకోవాలో ఎలా జీవించాలో నైనా మాకు నేర్పిస్తున్న విధానం చెప్పి మీకు అయ్యా మీ వాక్యం నండి చెప్పిన ప్రతి విషయంలోనైనా మేము ఏది నత్తండి వెనుగుబాటు చేయకుండా అయినా చిత్తం ఏమై ఉన్నది అది నైనా జరిగే వరకు నత్తండి మేము నత్తండి ఎలా ఉండాలో మాకు ముందుగా నేను మీరు నేర్పించాను ఎవరినత్తండి మా ఆలోచనలు కాదయ్యా నీ ఆలోచనతో మమ్మల్ని నేను పండయ్యా పరిశుద్ధాత్మ ద అయ్యా మేము నా తండ్రి నీకు ఇంకా ఏమైనా ఆయాస్కరాలను పని లేకుండా చేస్తున్నాము అయ్యా ఆయన మా దోషాలను మమ్మల్ని క్షమించండి నాయను అయ్యా మరి అంతేకాదు నాయన పెత్తబడిన వాక్యము నా ప్రభా హృదయాలు నిజముగా మా హృదయాలు కఠినంగా లేకుండా నాయన నీ నా ప్రభా నా తండ్రి విదేత వినయం కలిగిన ఆయన నీ పట్ల జీవించాలయ్యా వాటి కృష్ణు ముంచిన నాయన నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు నత్తండి అలాంటి మనసును మీరు కలిగి చేయండి మరి నత్తండి చెప్పబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా ఎవరు ఎవరైతే జాయిన్ అయినారో పట్ల నత్తండి జాయిన్ కార వారి పట్ల కూడా నత్తండి అయ్యా నువ్వు నత్తండి తోడుగా ఉండండి నాయన మీకు ఎప్పుడు చూపండి మరి అంతేకాదు నా ప్రభు నాయన ఈ వాక్యానుసారంలో నత్తండి మేము నడుచుకోవాలయ్యా నాయన అయ్యా నాయన నాయన నీ వశంలోనే మేము నాయన అటు కృపను అక్కిస్తున్నందుకు మీకు పొందున్నారు మరి నాయన జనకాల సమయంలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి చూపు అయ్యా ఈ కొద్ది స్థితులనికే ఈ కొద్ది స్థితుల నీకే సమర్పించుకుంటూ అనే సరి పరిశుద్ధ ప్రార్థన చేసి పండుకునే నాన్న పర్లు రండి ఆమె మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబీపీఎం గ్రూప్ లో బ్రదర్స్ ఇస్తల కుటుంబాలకు అందరికీ ఈ ఆరాధన పాల్గొని బ్రదర్ అందరికీ ఇంకా ఎంతో మంది రాలేదు వాళ్ళ కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడేండు కాక ఆమెన్ ఆమెన్ అందరికీ